స్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అని అంటారు అలాంటి బాధ లేకుండా చెయ్యమని ఈశ్వరుని కోరుతున్నాం ఇది అనాయాసేన మరణం సరే దీని సంగతి ఇప్పుడే తేల్చలేం ఎప్పుడు తేల్చగలుగుతామంటే నువ్వు జీవన్ముక్తుడు ఈ జీవ శరీరంలోనే ఉండి జీవన్ముక్తుడు అయి డెప్ప వేరైపోతే కురిడికాయలో కొబ్బరి విడిపోయితే పైన ఉన్న డిప పడిపోయినా నీకేం ప్రమాదం లేదు ఇది అనాయాసేన మరణం అంటే ఇక మూడవది దేహాంతే తవ సాయుజ్యం దేహాంతం దాకా ఎందుకు అంటే అది విదేహముక్తిని అడుగుతున్నారనమాట అంటే ఇప్పుడేమో అనాయాసేన మరణం దగ్గర జీవన్ముక్తి దేహాంతే తర్వాత విదేహముక్తి ఇది జ్ఞానమార్గ నిర్వచనం చూడండి ద్వైత మార్గంతో నిర్వచించినప్పుడు ఎలా కనబడింది అద్వైత మార్గంతో నిర్వచించినప్పుడు ఎట్లా కనబడింది ఇది దృష్టి భేదం అనమాట జాగ్రత్తగా ఎవరైతే జ్ఞాన మార్గంలో రాగద్వేషాలను పోగొట్టుకుంటారో వాడికి దీనత్వం రాదు ఎవడైతే జ్ఞాన మార్గంలో ఆ సంగత్వానికి ఆ డెప్పకి అంటుకునేటటువంటి లక్షణం లోపల నీళ్ళు ఉన్నంత వరకు డెప్ప అంటుకుంటుంది నీళ్లు ఎగిరిపోతే ఆ డెప్ప విడిపోతుంది కురుడికాయగా మారిపోతుంది అదే ధునిలో వేయడానికి పనికి వస్తుంది నేల కాయల ధునిలో జాగ్రత్తగా గమనించాలన్నమాట జ్ఞాన యజ్ఞం ద్వారా నీలో ఉన్నటువంటి అంటుకునే లక్షణం సాంగత్వ లక్షణం గనక పోయింది అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున ఎంత కాలం అయ్యా అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యక్ జ్యోతిపరాత్పర జ్యోతిస్వయం జ్యోతి ఆత్మజ్యోతిశివోస్మి ఈ అసంగత్వం ఈ లక్ష్యం దీశగా రావాలి ఈ అసంగత్వం ఇలా ఎప్పుడైతే నీలో బ్రహ్మ జ్ఞానంగా పరిణమించిందో జ్ఞానాగ్నిలో నీకున్నటువంటి సంగతం అంతా దగ్ధం అయిపోయిందో ఈ ఆరు సముచ్చయాలు కామ కర్మ భోగ వృత్తి సంస్కార వాసనా సముచ్చయాలు దగ్ధం అయిపోయినాయి యో అప్పుడు నువ్వేమైపోయావు జీవన్ముక్తుడై జీవన్ముక్త స్థితి వలన అనాయాస మరణం సరే జీవన్ముక్తుడు ఎలా అయినా దేహపతనా దేహంక్తుడు అవుతాడు దానికి ఏ ప్రయత్నం అవసరం లేదు దేహ అంతే తవసాయుధ్యం దేహిమే ప్రభు ఆల్రెడీ అయ్యే ఉన్నాడుగా శివో స్నేహం శివుడు అయ్యే ఉన్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిసిపోయే దేవులు ఇది జాగ్రత్తగా పరము పరాత్పరం అనే నిర్ణయాన్ని తెలియజెప్పే దిశగా వీటిని చెప్తున్నారు అనమాట జాగ్రత్తగా ఈ పరిణామాన్ని సాధకుడు ఈ విజ్ఞానమయ కోశాన్ని ఎందుకు ఇంతసేపు చెప్తున్నావు బుద్ధేస్తు ఆత్మని మానవోపాధిలో బలహీనత ఇంత బలమైనటువంటి విజ్ఞత ప్రతిభా పాఠవాలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశమే ఆత్మ ఇక్కడ స్థిరపడిపోయాడు బుద్ధినే ఆత్మస్వరూపంగా భావించేస్తున్నాడు దీంట్లో నుంచి విడిపడాలి చదవడు ఆసక్తి ఆవిర్భావమునకు కారణమైంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసక్తి ఉంటే శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి మంచంలో ఉన్న భామగారు మాట్లాడాలి అంటే ముని మనోరాలను తీసుకెళ్ళి చూపెట్టారు వెరీ ఏమి ఆవిడ ఎవరు వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా మాట్లాడదు ఎవరిని తీసుకెళ్లి నిలబడి ముని మనోహరాలు తీసుకెళ్లి ఎదురకుండా నిలబెట్టామనుకో వెంటనే మాట్లాడుతుంది అంట ఇదే రహస్యం ఆసక్తి ఫినిష్ ఎందుకనిట ముని మనోహరాలు చూడకుండా చూడకుండానే పోతానేమోరా బాబు లోపల ఉండిపోయింది అనమాట ఆ ముని చూడకుండానే పోతానేమో అన్న ఆసక్తి మిగిలిపోయేటప్పుడు ఇప్పుడు బామ్మగారిని మాట్లాడిన తారంటే వాళ్ళ అబ్బాయి వచ్చి నిలబడితే లాభంలా ముని మనోరాలు తీసుకొచ్చి ఎదుర్కొని నిలబడితే వెంటనే కళలో వెలుగు వస్తున్నాను లేస్తుంది మాట్లాడుతున్నాను దా మనం అలబడిపోతుంది తర్వాత విషయం ముందు ఆసక్తి అయితే పనిచేసినా పని తెలియజారు ఇది అంటుకోవడం అంటే ఇట్లా లోపల చాలా ఉంటాయండి బాబు చెబుతూ ఉంటే చాలా వచ్చేస్తుంది చదవండి రాగమే రాకపోకలకు రహదారి అయినది వెరీ ఇంపార్టెంట్ రాక పోకలన్నీ రాగము వరని రాగం అని చెప్తున్నాడంటే ద్వేషం కూడా చెప్పినట్టే రాగ ద్వేషాలు చెప్తే అరిషడ్ వర్గాలు చెప్పినట్టే అరిషడ్ వర్గాలు చెప్తే ఈర్ష్య అసూయ కూడా చెప్పినట్టే కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పినట్టు ఒకేసారి రాగం అన్న మాటతో రాగ సముచ్చయము అంటారు దీన్ని అంటే రాగం అనే గ్రూప్ ఓటు పెట్టాం ఈ రాగం అనే గ్రూప్ లో ఉన్నాయట రాగము ద్వేషము కామము క్రోధము లోహము మోహము మదము మాత్సర్యము ఈర్ష్య అసూయ టెన్ నెంబర్స్ ఉన్నాయి ఈ పది మంది ఈ పది మందికి కలిగి ఒకటే పేరు రాగము వేదాంతంలో ఈ బోధ అద్వైత బోధలో ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పది పేర్లు రాగము అంటాడు రాగం అంటే ఆ పది చెప్పినట్టే రాగం విత్తనంలో ఆ మిగిలినవన్నీ ఉంటాయి అసలు రాగమనే విత్తనం ఉందంటే అవన్నీ ఉన్నట్టే మిగిలినవన్నీ చెప్పక్కర్ల సమయ సందర్భానుసారం ఆ బజిలో ఏదో ఒకటి తలెత్తుతూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా అసలు రాగమనే విత్తనాన్ని గనక నువ్వు పోగొట్టుకుంటే ఈ బజి తలెత్తే అవకాశం లేదు